అజీది కాదు తర్వాత క్రియా విశేష బహుళం ఇది ఒక ప్రిన్సిపుల్ మహాత్ములు చెప్తారు గమనించి చెప్తారు అనుభవాన్ని బట్టి చెప్తారు కర్మాన్నది రిచువల్స్ దే ఆర్ సెల్ఫ్ పర్ఫెక్చువేటింగ్ అని అంటారు ప్రవేశిస్తే వాటికి ఒక అవధి ఉండదు అది అలాగా పెరిగిపోతూ అంచేతనే మీరు ఈ రిచువల్స్ సెక్షన్లో మీరు చూడండి మధ్యాహ్నం పన్నెండున్నరకి భోజనం వడ్డిస్తారని అనుకుంటే మూడింటికి వడ్డిస్తారు అది లెక్కది ఎందుకంటే ఆ రిచువల్ తెలవదు ఒకసారి ఒక ఆయన ఒక సన్యాసి యజ్ఞం చేశారు సన్యాసి ఎందుకు సన్యాసి ఎవరైనా చేస్తే ఎంకరేజ్ చేయొచ్చు ఆయనే పూనుకుని యజ్ఞం చేయడం చేశారు చేస్తే నన్ను పిలిచారు నన్ను పిలిస్తే అబ్బాయి నన్ను ఎందుకు హింసపడతారో నేనేదో కాలక్షేమం చేసుకుంటున్నా కళ్ళలేదు అలా కాదు క్రితం సారి మీరు రాలేదు అంత క్రితం సార్ మీరు వచ్చి తీరాలి అని నా మీద ఒక రకమైన ప్రెషర్ పెడితే అది నిజంగా పిలిచినప్పుడు వెళ్ళకపోతే సోషల్ రెస్పాన్సిబిలిటీలే అని వెళ్లాను వెళ్తే ఏదైనా ఒక సందర్భం ఉపన్యాసం గంట సేపు సరే అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత గంట కాదు నలభై ఐదు నలభై కాదు ముప్పై నాకు మంచిదే కానీ ఈ చిత్రం ఏంటంటే ఆ కర్మ పన్నెండున్నరకు అవుతుందని అన్నారు మీరు నమ్మరు మూడున్నరకు అయింది మూడున్నర దాకా తిండి తర్వాత మధ్యలో ఒంటి గంటన్నరకి నన్ను అడుగుతారా ఏమని మీరు మహానైవేద్యం కాకముందే భోజనం చేసేస్తారా మీకు ఏర్పాటు చేయమంటారా వేరే అని అడుగుతారు నేనేం చెప్తాను అలా అడిగితే ఏం చెప్తాను అలా కాకుండా స్వామి మీకు భోజనం వేలైనట్టుంది భోజనం చెతురుగా రండి అంటే లేస్తాను ఆ కర్మ మాట దాంట్లో ప్రవేశపెట్టకుండా కర్మదారి కర్మ నడిపిద్దండి స్వామిజీ భోజనం మీరు ఏర్పాటు చేసేయండి అని మీరు డెసిషన్ తీసేసుకుని నాతోటి ఆ డీటెయిల్స్ అన్ని చెప్పకుండగా స్వామిజీ బోయినం వేలైంది లేవండి అంటే నేను వెంటనే లేకేస్తాను మీరేమీ ఇంక సందేహం కట్టలేదు దాంట్లో అలా అనుకుండగా ఇంకా మహానైవేద్యం కాలేదు అది ఇంకో గంటలో అవుతుంది ఈ లోపల మీరు వేరే భోజనం చేసేస్తారంటే మటుకు మేము ఏర్పాటు చేస్తాము అంటే నేను అంటాను అక్కడ అలాగంటే క్లాసులు పెట్టి క్యాబియట్లు పెట్టి ఇన్వైట్ చేస్తే ఉంటాం నేను అన్నాను మహానైవేద్యం లేకుండా భోజనం ఏం చేస్తామండి కానివ్వండి అని అన్నా ఆఖరికి మూడున్నారైంది మూడున్నారా ఆయన నక్షత్ర అయింది నక్షత్ర చేస్తే లాగా नक्षत्र होम तरह मैं तिथि होम चयदा नक्षत्राल की स्वाहा स्वाहा तिथु की चुप्ड वाराल वार अहोरात्र ग्रहाल ग्रहान ग्रहमुटे अधिदेवता प्रत्यधिदेवता सहित चपाल ग्रहमु ग्रहा प्रत्यधिदेवता मल्ल मूड़े स्वाहाकार इला मदल मूड़ मूड रूप में ఆ తర్వాత ఉపన్యాసం ఏ ఉపన్యాసం చెప్తాన్నాము సరే మరి వెళ్ళింది ఇంత కష్టపడి వెళ్ళింది చెప్పడానికే కదా సరే ఒక పావు ఏదో చెప్పాలి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థకు అనుకూలంగా ఏదో చెప్పాలి మంచి యజ్ఞం చేస్తున్నారు సమాజ ఏదో దాంట్లో ఇట్ ఆల్సో కదా చెప్పడం రోజంతా కూడా చాలా శ్రమతో కూడ సో క్రియా విశేష బహుగా ఉంది ఇట్ ఈస్ సెల్ఫ్ కర్మ అంటే సెల్ఫ్ కల్పించే అది ఇట్ నెవర్ హ్యాండ్స్ ఒకదానించి ఇంట్టుకో దాంట్లో ఇట్ లీస్ట్ ఫ్రమ్ వన్ ఇంటు దేదా ఫ్రమ్ వన్ ఇంటు దేదర్ అదర్ అదర్ అలాగే వెళ్తూనే ఉంటుంది భోగైశ్వర్య గతి ప్రతి వీట విస్తారమైనటువంటి కామ్యకర్మల యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటంటే భోగము ఐశ్వర్యము అనే ఫలము ప్రతి అంటే టు ఇట్ ఇస్ ఆల్ గేర్డ్ టువర్డ్స్ వాట్ భోగము అంటే ఇంద్రియ భోగములు సెన్స్ ఫ్లెషర్స్ అండ్ దెన్ ఈ సెన్స్ ప్రెషర్స్ అన్నవి చాలా కాస్ట్లీగా ఉంటాయి మీరేదో శరీర యాత్ర అన్నట్టుగా జీవిస్తే కాస్తే శరీర యాత్రకి కాస్టే పూట భోజనానికి చాలా చీప్ అయి చాలా చవక దాంట్లో కాస్తే ఉంది కానీ భోగాలు చాలా కాస్ట్లీ పడతాయి కాబట్టి భోగములు కావాలి అంటే భోగాలతో పాటు ఐశ్వర్యం కూడా కావాలి కాస్ట్లీ లైఫ్ అంటారు హై కాస్ట్ మెయింటెనెన్స్ అని అంటారు హైయ్యర్ అండ్ అనో హై కాస్ట్ మెయింటెనెన్స్ అనో అంటారు గెస్ట్ ని పిలిచినప్పుడు ఒకప్పుడు మీకు లో మెయింటెనెన్స్ హై మెయింటెనెన్స్ గెస్ట్ యొక్క లక్షణాన్ని పట్టి ఉంది సో హైఅండ్ మెయింటెన్ హై కాస్ట్ మెయింటెనెన్స్ లో పడిపోతుంది ఆ గెస్ట్ ఆ గెస్ట్ ను రోజు నిలబెట్టాలంటే మీకు థౌజండ్ రూపీస్ ఖర్చు అలా ఉంటుంది సో ఎందుకంటే భోగములు అనేప్పటికీ ఐశ్వర్యము కూడా ఉండాలి కాబట్టి భోగాల మీద ప్రీతి ఎప్పుడైతే వచ్చిందో ఐశ్వర్యం మీద కూడా ప్రీతి సంపదలు వీటిని సంపాదించడానికి కామ్యకర్మలు ఇలా నడుస్తూ ఉంటుంది ఈ సంసారం ఇదంతా కామ్యకర్మల యొక్క దోషము చాలా ఇబ్బందికరమైనది సాధకులకి అది మంచిది కాదు అని చెప్పడంలో అభిప్రాయం తర్వాత తర్వాత కంటిన్యూ చేస్తారు భాష కామాత్మహ కామస్వభావామపరా ఇంతే ఏదో కామపరాహ కామపరాయణ్ైపోతాయి ఏమో కోరికలు ఎండ్లెస్ ఎండ్లెస్ కోరికలు ఏదేమో కోరికలు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవడం అనేది అసలు మీకు కాదు ఫర్బిడ్ ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం అనుకోండి ఏదో వీలైనంత తొందరలో రోగం తగ్గి ఎక్కడి నుంచి బయటపడాలి అనే ఒక కోరిక వచ్చి ఫెయిర్ నా ఇంక దాంట్లో మళ్ళీ దాంట్లో దాంట్లో కోరిక ఈ వార్డ్ నుంచి ఆ వార్కి వెళ్తే మంచిది ఆ వార్డ్లో స్పెషల్ రూమ్ ఉంటే మంచిది స్పెషల్ రూమ్ ఎక్కడ ఇస్తారు హాస్పిటల్లోనే ఇస్తారు కానీ ఇంక మరేమో ఇది నాటి డిఫరెంట్ ప్లేస్ ది సేమ్ ప్లేస్ సో మీరు ఫైనల్గా హాస్పిటల్లో ఉన్నట్లే ఆ స్పెషల్ రూమ్ లో ఎయిర్ కండిషన్ ఉంటే బాగుంటుంది అంటే దాంట్లో టీవీ ఉంటే బాగుంటుంది దాంట్లో ఇది ఉంటే బాగుంటుందో అది ఉంటే బాగుంటుంది ఇవేమో కోరికలో దాని మీద మళ్ళీ రికమెండేషన్లు లంచాలు ఇదంతా రోగిస్టి వాడి ఉంటాడు ఈ మనందరిలో ఎందుకు ఇవన్నీ చేయటం తొందరగా అక్కడి నుంచి బయటపడి ఉపాయం తీసుకోవాలి కానీ సో మొత్తానికి యాటిట్యూడ్ ఈజ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎని గివెన్ సిచ్యువేషన్ ఎనీ గివన్ టాస్క్ తప్పు కాదు యాటిట్యూడ్ ప్రతి చోట చేసేటువంటి లక్షణం ఆ ఉన్న పరిస్థితుల్ని నాకు అనుకూలంగా మలుచుకోవాలి నా భోగాలకు అది అనుకూలంగా ఉండాలి అని తర్వాత నేను ఇంకోటి అనుకున్నా మొన్ననే అనుకున్నా ఈ అనుకున్నది కరెక్ట్ కాదు మీరే చెప్పండి అల్టిమేట్గా ప్రమాణం మీరే తిరుపతిపై కొండ మీదకి వెళ్తాం కదా భక్తులకి సౌకర్యములు అని ఒకటి మొదలు పెడతాను ఏమిటి సౌకర్యాలు కావాలి భక్తులకి ఏమన్నా అసలు దానికి ఆ సౌకర్యములు ఉండడానికి ఒక అవధి ఉన్నదా ఏం సౌకర్యాలు కావాలి అన్నమాచార్యులు తిరుపతి కొండకు వెళ్లి ఆరాధించినప్పుడు ఏం సౌకర్యాలున్నాయా ఆయన నిజంగా భక్తులు పాపం వస్తారు వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుని ఎంతో తపస్సు చేస్తారు పీర్లో కష్టపడతారు అన్ని చోట్ల కష్టపడతారు నడిచి ఎక్కుతారు నెంట్లు వాళ్ళు వాళ్ళు ఏ సౌకర్యాలను భక్తులకు సౌకర్యములు ఈ పని ఇది కార్యక్రమం ఈ కార్యక్రమం ఎవరు చేస్తారు దేవాలయం వాళ్ళు చేస్తారు ఏదో ప్రైవేట్ ఏజెన్సీ ఏడిచిందంటే పో పద్ధతిగా ఉంటుంది అది కాదు దేవాలయం వాళ్ళది పూజ ఏమిటి సౌకర్యాలు చేస్తారు అంటే మూడో లేకపోతే ఐదో గ్రేడ్స్ నిర్మాణం చేస్తారు మకాం ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అలాగే వయసు భక్తులు అని అన్నప్పుడు గ్రేడ్స్ ఎందుకు అందరికీ యూనిఫామ్ గా రూమ్ అందరికీ రూములు ఇస్తాము వచ్చి రూమ్ ఉంటుంది రూము బాత్రూము ఉంటుంది రూమ్ ఇస్తాము బస్ అందరికీ యూనిఫామ్గా ఏదో వ్యవస్థ చేయొచ్చు కదా కాదు ఎయిర్ కండిషన్ రూమ్స్ స్వీట్స్ స్వీట్స్ ఉంటాయి అక్కడ పైన తర్వాత ఇంకా ఏవేవో టీవీ ఉన్న టీవీ లేని రూమ్స్ ఈ భోగాలు ఆ భోగాలు ఇవన్నీ కూడా దేవాలయం దేవస్థానం వాళ్ళు ఎన్ని చేయాలి ఇవన్నీ చేయాల్సిన అవసరండి ఇవే భక్తులకి సౌకర్యాలు ఉంటాయి నలభాజు ముందుకు రూము భోజనం ఏర్పాటు చేసి అంతవరకు లిమిట్ పెట్టుకోవచ్చు కదా అలా పెట్టుకోవచ్చు భక్తులకు సౌకర్యం అని మొదలుపెట్టి ఆ దేవాలయంలో వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా కోట్ల ప్రాజెక్టుల మీద ఖర్చు పెడతారు వాళ్ళకి భాగవతం పుస్తకం వేస్తే వాళ్ళకి ఏంటి లాభం దాంట్లో వాళ్ళకి మిగిలిన ఏమి ఉండదు దాంట్లోనూ రాంగ్ పేపర్ న్యూస్ ప్రింట్ పేపర్ ఉపయోగించేసి దాంట్లో కూడా మిగులుస్తున్నారు అది వేరే సంగతి బట్ స్టిల్ ఒక రెండు కోట్లు పెట్టి ఇక్కడ ఒక బిల్డింగ్ కడతా ఇలా కడుతూనే ఉంటారు ఎండ్లెస్ ప్రాజెక్ట్స్ ఇదంతా భక్తులు విఐపీస్ బిల్డింగ్స్ సపరేట్ డూప్లెక్స్ బిల్డింగ్స్ సపరేట్ హౌసెస్ మినిస్టర్స్ బిల్డింగ్స్ ఈ బిల్డింగ్స్ ఆ బిల్డింగ్స్ అన్ని కూడా ఆ వెంకటేశ్వర స్వామి చుట్టూ ఆ మొత్తం అక్కడ ఉండే ఫారెస్ట్ అంతా తాగుపెట్టేసారు అన్ని కడుతూ ఉంటారు వైశుద్ధి అది అర్థం కాలేదు మీరేమన్నా సో భోగేశ్వర్లే గతి अगवास पट्टी काम परा देश दर्भगू प्रवेश सरें अशन आ काम तेली आंटार स्वर्गपरा शांत स्वर्गपरा बहुद्रीय समसम अवगम अर्थमेट पुषारब्दा अर्थम अंत मन जीवल लक्ष्य पुरुषार्थमें जीवन तपा कोई वील्ल की स्वर्गमे पदम लक्ष्य गलवर स्वर्गपा अद्यू स्वर्ग प्रधान స్వర్గం కావాలి అంటే తన హృదయంలో ఉండే కామనలను నిరా నిరాకరించి ఆత్మస్వరూపుడై మోక్షాన్ని పొందడం ఆత్మజ్ఞానాన్ని పొందడం అది కాదు కావాల్సింది లేకపోతే సమాజ కల్యాణం అది అక్కర్లేదు స్వర్గం కావాలి స్వర్గపరాహం ప్రివిలేజ్డ్ స్టేటస్ నాకు ప్రివిలేజెస్ కావాలి మిగతా వాళ్ళు నాకు అక్కర్లేదు నాకు ప్రివిలేజెస్ కావాలి అది స్వర్గపరా తర్వాత జన్మ కర్మ ఫల ప్రదాం అది సమాసం కదండి ఆ సమాసానికి విగ్రహాల్చి చూడండి ముందు కర్మ ఫల అనే పదం తీసుకోండి అందాము కర్మణ ఫలం కర్మఫలం ఇది ఏ సమాసం అని చెప్పండి అర్థం చెప్పిన తర్వాత చంద్రుడుగా కర్మణ కర్మ యొక్క ఫలం ఫలము కనుక కర్మఫలం ఏ సమాసం ఇది షష్ఠీ తత్పురుష షష్ఠీ విభక్తి షష్ఠీ తృత్ పురుష సో కర్మఫలం ఇప్పుడు ఏమిటి కర్మఫలం జన్మయే కర్మఫలం జన్మ ఏవా కర్మఫలం జన్మ కర్మఫలం ఎన్ని కర్మధారయా అంటారు మళ్ళీ ఎలా చూసుకుంది నెక్స్ట్ ఇయర్ వస్తుంది ద్వితీయలో ద్వితీయ ఇప్పుడు చదువుతున్నది మీద అది తృతీయలోకి వస్తుంది జన్మ ఏవా పుట్టుకయే కర్మఫలం కర్మఫలము కనుక జన్మ కర్మ ఫలం అంటే వీడేమన్నా నేను స్వర్గంలో పుట్టాలి అని అనుకుంటాడు అప్పుడు అది ఆ కర్మఫలం ఏమిటవుతుంది జన్మ కర్మ ఫలం దానిచ్చేది కర్మ తత్ప్రదాతి జన్మ కర్మ ఫల ప్రదాటి ఫలమును ప్రదాతి ఇచ్చుచున్నది ఇది కనుక జన్మ కర్మ ఫలప్రదా అక్కడ ఫల ప్రదాం ద్వితీయ భక్తి ఉంది కదా కాబట్టి ద్వితీయ భక్తులకు మార్చండి తాం వాచం ప్రవదంతి ఇది అనుసజ్యతే అంటే వెనకాల శ్లోకంలో వాచం ప్రవదంతే కదా వాక్కును పలుకుతురు ఎటువంటి వాక్కు జన్మ కర్మ ఫలప్రదాం వాచం ప్రవదంతి అల్టిమేట్ గా వీళ్ళు చెప్పి వాక్కు ఆ వాక్కులో ఉండే కర్మ ఏమిటంటే కర్మఫలాన్ని ఇస్తుంది ఏమిటా కర్మఫలము జన్మ కర్మ ఫలము జన్మ అనే కర్మఫలాన్ని ఇస్తుంది అంటే మీరు కర్మ చేసుకుంటే మీరు స్వర్గానికి వెళ్తారు అంటే స్వర్గంలో జన్మిస్తారు ఇక్కడ మరణించి స్వర్గంలో జన్మిస్తారు అయితే మళ్లీ జన్మలో మీరు కోటీశ్వరుడి ఇంట్లో పుడతారు కర్మలు ఉన్నాయి అలాగే మళ్ళీ జన్మలో కోటీశ్వరుడి ఇంట్లో పుడతారు అని ఒక కర్మ కాబట్టి స్వర్గ ప్రధానమైనటువంటి కర్మలు చేసేవాళ్ళు ఇక్కడ మన నుంచి ఇంకో చోట పుట్టడం కోసం ప్రివిలేజరీ స్టేటస్ లో పుట్టడం కోసం కర్మలను చేస్తూ ఉంటారు అటువంటి కర్మల్ని ఎంకరేజ్ చేసే వాచి వాక్కులను వీళ్ళు పలుకుతూ ఉంటారు ఇంకా ఆ వాక్ ఎలా ఉంటుందో చెప్తున్నారు క్రియా విశేష బహుళాం విశేషా క్రియా విశేషా అర్థం చెప్తాను చెప్పండి క్రియాం కర్మల యొక్క విశేషా అనేకములుగనుక క్రియా విశేషా ఇదే సమాస మళ్ళీ షష్పురుష బహుళా ఎం వాచీ సా कर्म विशेषम बहुलाधिको सहुदीय सामस सो क्रिया विशेष बहुला अनेक क्रियाल वेर्वे कर्मल अवेर वेर फला उद्देशे कर्मल ఇవన్నీ గుట్టలు గుట్టలుగా ఉంటాయి ఆ వాక్కులలో ఆ వాక్కుల్లో గుట్టలు గుట్టలు గుట్టల గుట్టలు అలా వస్తూనే ఉంటాయి నిజంగా ఏవైనా కొన్ని వాక్యాలు గుర్తుంటే బాగున్నానని అనిపిస్తుంది నాకు గుర్తు లేవు నా ఉంటాయి ఏవేవో కోరికలు రాష్ట్రకామాయ హోతవ్య ఓ హోమహోటం రాష్ట్రకామాయ హోతవ్యాహ రాష్ట్రకాముడు రాష్ట్రము అంటే దేశం దేశంలో తనకు ఒక స్పెషల్ స్టేటస్ పొజిషన్ కావాలి ఒక రాజకీయ పొజిషన్ ఏదో కావాలి వాడి హోమం చేయాలి రాష్ట్రకామాయ హోతం వ్యాహారం అనుభవ హోమాలు అని ఇలాగా నెన్నెన్నెన్నో కర్మలు ఉన్నాయి సో ఇవన్నీ చేస్తూ ఉంటారు చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు కనుక విశేష బహుళాం ఆ వాక్యాల్లో ఈ వేర్వేరు క్రియలు వాటిల్లో వెరైటీలు విశేషాలంటే వెరైటీ అవి చాలా అధికంగా ఉంటాయి నెంబర్ ఆఫ్ వెరైటీ ఇదే అనెండింగ్ వెరైటీ అవన్నీ ఉండేటువంటి వాక్కులు అటువంటి వాక్కులను వీళ్ళు చెప్తూ ఉంటారు ఈ అవివేకులు చెప్తూ ఉంటారు ప్రవదంతి అవిప్రస్థిత ఏమిటా ఆ వెరైటీ చూడండి స్వర్గ పశుపుత్రాద్యర్థా వాచా ఏయా వాచ్య అంటే ఏ వాక్కుచేతయితే ఈ ప్రయోజనాలు ఈ ఫలాలు ఏ ఫలాలు స్వర్గం పశు పశు సంపద క్యాటిల్ వెల్త్ క్యాటిల్ వెల్త్ అని కోరుతో కల్మ ఉన్నాయి చిత్రయా యజేత పశుకామ వెరీ ఫేమస్ యాగం చిత్రాయాగం దాని పేరు చిత్రయా యజేత పశుకామ క్యాటిల్ వెల్త్ కావాలనుకున్నవాడు ఆ చిత్రాయాగాన్ని చేయాలి సో పశు తర్వాత పుత్ర ఇంకా సరే పుత్ర చెప్పనే అక్కర్లేదు పుత్రకామేష్టి ఇవి జన సూర్యాపేటలో ఓ మహాత్ముడు పుత్రకామేష్ఠి అని జయించారు అది మన కూడా చెప్పాను నేను కేరళలో ఎవరో చేశారు నమ్ముద్రీ అని కేరళలో చేస్తే మన వాళ్ళు ఎందుకు కనకాడాలి కాబట్టి ఓ మహాత్ములు ఏం చేశారంటే పుత్రకామేష్టి జయించారు సో చూడండి సంతానం లేని వాళ్ళకి అయ్యా సంతానమే సర్వం కాదు సంతానము ఇట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ ఇన్ లైఫ్ సంతానం లభిస్తే అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం ప్రసాదం ఒకవేళ సంతానం లభించలేదనుకోండి ఆ ఈశ్వరుడేదో ఇంకో డిఫరెంట్ సిగ్నల్ ఇస్తున్నాడు అన్నమాట సో ఏమని నీకు సంతానం లేదు కాబట్టి నీకు సంతానం కలక్కపోవడమే ఈశ్వరుని యొక్క ఆకాంక్ష కనుక సంతానం లేకుండా మీరు జీవించేసేవింది అని ఈశ్వరుని యొక్క ఆకాంక్ష ఈశ్వరుని యొక్క సిగ్నల్ దాన్ని మనం స్వీకరించి వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్ నేను ఒక ఫ్యామిలీని అనుకున్నాను కొవ్వూరులో ఉన్నాను వాళ్ళకి సంతానం లేదు సంపన్నులు సంతానం లేదు క్షత్రియ కమ్యూనిటీలో వాళ్ళు సంపన్నులు వాళ్ళకేం లోటు ఏం లేదు సంతానం లేదు సంతానం లేకపోతే ఇంకా సంతానం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు డాక్టర్లని ఇది అని పూజలని పురస్కారాలని నోవులు వ్రతాలు అన్ని పాసిబిలిటీస్ అన్నీ చేశారు అవేం వర్కౌట్ కాలేదు వాళ్ళు ఏం చేశారంటే సుందర చైతన్య వేరే మహాత్ములు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్లి ఈ సమస్యను ఆయన ముందు పెట్టారు ఆయన సంతానం లేకపోవడం మీకు ఎంపించాయేమని చుట్టూ ఉన్న పిల్లలందరూ మన పిల్లలే కదా ఏంటి సంతానం లేదు ఇదో భ్రాంతి ఈ భ్రాంతి మీదనవసరం దాని నుంచి మీరు బయటపెట్టుకోండి దానికోసం ఇంక అసలు మీరు పర్శ్యూ చేయొద్దు ఆ మీకు అలాగంటే సిగ్నల్ ఇస్తున్నాడు ఇంతకాలం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలం రాలేదంటే ఈశ్వరుడు యొక్క సంకల్పం ఈశ్వరేచ్ఛ అలా ఉన్నది ఈశ్వరేచ్ఛని మందించడం నేర్చుకోండి అని ఆయన బోధించారు ఏ ఏ కళను ఉన్నారో ఆ బోధ వీళ్ళకి అది అలాంటి బోధే వాళ్ళు స్వీకరించారు ఆయన నిజలుబెట్టి ఇంకో చూడకపోతారు ఇంకో ఆయన సిద్ధంగా ఉన్నారు పుత్రకామేశ జయంతి ఈ చుట్టూ ఎందుకు మొత్తానికి వీళ్ళకి ఆ బోధ మనస్సుకి ఎక్కింది ఎక్కితే ఒకసారి ఆ మైండ్ లో కరెక్ట్ ఐడియా పడితే ఇస్లోనే జస్ట్ ఏ మ్యాటర్ ఫ్లిప్ అంతకుముందు ఎంత వెలితీ లోటు మన జీవితం వ్యర్థం అని అనిపించిన పరిస్థితి ఆ దుఃఖం అంతా కూడా ఒక్కసారి బరువు దించినట్టు అయిపోయి స్లిప్ ఓకే కరెక్ట్ దిస్ ఇస్ ట్రూ ఈ సంతానం చేసుకుని చేస్తాం సంతానం ఉన్నవాళ్ళని చూడండి ఎవరన్నానా అడిగి చూడండి సంతానంతో వాళ్ళు ఏమో ఉద్దరించారో అడిగి చూస్తే తెలుస్తుంది కాబట్టి కాబట్టి ఆఫ్ లుకింగ్ అట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ దట్స్ ఆల్ జస్ట్ లుక్ అట్ ఇట్ అండ్ సీ వాట్ ఇట్ మీన్స్ అంతేగాని సంతానం లేదు కాబట్టి నేను ఇంకా వేస్ట్ అయిపోయింది నా బతుకు వేస్ట్ అయిపోయింది వాళ్ళందరికీ అద్భుతంగా ఉన్నారు నేను చాలా యోగ్యుని అయిపోయాను అభాగ్యుని అయిపోయాను అలా అనుకుంటూ ఉంటే వాడు దాని నుంచి బయటపడలేడు జస్ట్ థింక్ ది అదర్ వే లుక్ అట్ ది సిచ్యువేషన్ ఇన్ డిఫరెంట్ యాంగిల్ ఆయన ఆ మహాత్ములు వీళ్ళకి ఒక యాంగిల్ చూపించారు వాళ్ళకి అది బొరకైతే దే ఆర్ ది హ్యాపీయెస్ట్ పీపుల్ వాళ్ళు ఎంత సేవ చేశారంటే ఎంతో మంది పిల్లలకి ఎంతెంతో సేవ చేశారు వేదాంతం మీద శ్రద్ధమైంది లేక భార్య భర్త కూడా పుస్తకం పట్టుకుని నేను రాజమండ్రి వెళ్తే అక్కడికి తయారు ఆరున్నరకి క్లాస్ అంటే వీళ్ళు ఆరు పోయి వచ్చి కుంటుంటారు ధ్యానం అంటే ధ్యానం గీత అంటే గీత ఏదంటే అది గే రెడీదే రా కొవ్వు వెళ్తే ప్రేమగా భిక్షిస్తారు ఏ మహాత్ములు వెళ్ళినా భిక్ష వాళ్ళు ఇంటూ చేయాల్సిందే ఏదో సేవ చేస్తారు వాళ్ళకి ఏం లోటు వచ్చింది సంతానం లేదు అని లోటు అనుకుంటే లోటు అనుకోకపోతే లోటు కానే కాదు కాబట్టి ఈ కామనలన్నీ ఇలాగే ఉంటాయి పుత్ర పుత్రాది పుత్ర పుత్రైతే పౌత్ర అదే కొవ్వూర్లో ఎవడో పండితులు ఒక ఆయన ఉంటే ఆయన మంచి వేదం అది చదువుకున్నారు మనం ఆయన్ని దర్శిద్దాము ఆయనకు కొంత సహాయం చేద్దాము నేను వెళ్లా వెళ్తే ఆయన ఆయన కోడల్ని పిలిపించి నమస్కారం చేసి స్వామిజీకి నమస్కారం స్వామిజీ నమస్కారం ఆయన నన్ను కోరారు మా కోడ ఆమె గర్భవతి మా కోడలకి మనవడు పుత్ర సంతానం కలగాలని మీరు అంటే నేనన్నాను ఏమన్న పోయి ఆమె గర్భవతి ఐదో మాసమో అరో మాసమోనో ఇంకా ఇంకేం ఎంతో కాలం లేదో రెండు మూడు మాసాల్లో ఆల్రెడీ పుత్రుడో పుత్రికో ఆల్రెడీ ఫిక్స్ అయినప్పుడు మీకు నేను దాని గురించి మీమాంస చేయొద్దు అలా ఊరుకుని దైవం ఏమి అనుగ్రహిస్తాడో వెయ్యి ఉండండి డోంట్ ట్రై టు పుష్ యువర్ ఐడియాస్ ఇన్ లీవ్ ఇట్ వేర్ ఇట్ ఈ ఎందుకంటే ది దైస్ అలా కాదు మేము మాట్లాడాలామని వెళ్ళడాంటే చాలా తప్పదు ఈశ్వరుడు ఒక సంకల్పము ఆ ఈశ్వరుని యొక్క మహిమ చేతనే ఈ జగత్తు నడుస్తోంది ప్రకృతి అంతా కూడా ఈశ్వరుని యొక్క మహిమే ఆ సృష్టి అనేది కూడా ఈశ్వరుని యొక్క ఒక మహిమది ఆ సంతానం అక్కడ ఆ లింగము ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ జెండర్ ఇస్ ఫిక్స్డ్ మనం దాన్ని స్వీకరించటమే నేర్చుకోవాలి కానీ దాన్ని మేనిఫులేట్ చేసి పనే చేయకూడదు యు షుడ్ నెవర్ పుట్ యువర్ విల్ ఎగ్నెస్ట్ ఈశ్వరస్ విల్ అటువంటి టక్కర్ ఎప్పుడూ చేయకూడదు చాలా తప్పు అలా చేయటమే తప్పు కాబట్టి మనం ఏం చేయాలి మన విల్ సస్పెండ్ చేసేయాలి యు సస్పెండ్ ది విల్ అంటే జస్ట్ కీప్ ఓపెన్ మైండెడ్ ఇొట వాట్ ఎవర్ యూ గెయిన్ యూ గైన్ అంతేగాని దాన్ని మ్యాన్కులేట్ చేసే ప్రయత్నం ఆ మాట చెప్పాను నేను అలా అనద్దు మీరు చదువుకున్నవారు మీరు అలా అడగదు నేను శుభం భూయాతను ఆశీర్వదం చేసుకుంటున్నారు సార్ అమ్మాయి పుట్టినా శుభమే శుభం ఒకటి శుభం ఇంకొకటి శుభం కాదని మీరు అనుకోలేకూడదు కాబట్టి ఈ కామనలు ఇట్స్ ఓన్ మ్యాటర్ ఆఫ్ ఫెయిల్యూర్ టు సీ ద ట్రూత్ కాబట్టి ఇలాగ ఈ కామనలు ఉంటాయి బాహుళ్యైన ప్రకాశ్యంతే ఈ వాక్కులను మీరు పట్టుకునే ఈ భాగాలని ఆ కామ్య కర్మల భాగాన్ని పట్టుకుంటే చాలా విస్తారంగా ఉంటాయి ఓ పండితులు ఉన్నారు మంచి విద్వాంసులు వేదాంతం బాగా చదువుకున్నారు వేదాంత ప్రవచనం చేయటంలో మంచి నిష్ణాతం నాతోటి అన్నారు నేను ఆ యజుర్వేదంలో ఒక భాగం ఉన్నది ద్వితీయ కాండము అని ఒక కాండం దాన్ని అధ్యయనం చేయటానికి పూనుకుంటున్నానండి అని అన్నారు నాతో అన్నారు నాతో ఎందుకు చెప్పారు ఆ మాట అంటే నేను అది అధ్యయనం చేశానని ఆయనకి తెలుసు అందుకోసం అంటే నేను చూడండి ద్వితీయ కాండ కూడా నేను చాలా ఓపిక్గా అధ్యయనం చేశాను ఒళ్ళు హోనమయ్యేట్లా అధ్యయనం చేశాను ని ఆ తర్వాత భాష్యలో మీ చూస్తే అది అంతా కూడా కామ్యకర్మలే అంతా కామ్యకర్మలే ఆల్ ది వే ఏ టు జీ కామ్యకర్మలే అంతకంటే ఒక్క వాక్యం కూడా కామ్యకర్మలకి సంబంధించినది దాంట్లో లేదు కాబట్టి ఇప్పుడు దాని అధ్యయనానికి మీరు పూనుకుని మీకున్నటువంటి శక్తిని అంతని దాంట్లో మీరు పెడతాను అంటే ఇటువంటి వేదాంత శాస్త్రం చదువుకున్నవారు ఎందుకు ఆ పని చేయాలి అని నేను చెప్పాను ఆయనతో ఎందుకంటే वेदात स्वरूप तरह मे काम्यम लोग मल्लि बीकाम अबुजा आक्या बहुत काम्यकर्मल ने प्रकाशिंपजेस्ट उठाईश्वर्यगति प्रति अनेट चूदा भोग तय गति प्राप्ति భోగశ్వర్య గతి ఎందుకండి ఇన్ని కర్మలు చేయటం నేను ఇందాక మీకు మనం చేశాను రెండు కావాలి భోగము ఐశ్వర్యం అవి ఫలాలు గతి అంటే ఫలం వాటిని పొందాలి భోగం కావాలి ఐశ్వర్యం కావాలి ఎందుకంటే భోగంతో పాటు ధనం కావాలి ధనంలో అయితే భోగం రెండు కలిపి ఉండాలి సో భోగము ఐశ్వర్యము భోగైశ్వర్యములు ఆ రెండింటి యొక్క గతి అంటే ప్రాప్తి పొందుట భోగైశ్వర్య గతి తాం ప్రతి సాధనభూతా ఏ క్రియా విశేషా సో ఈ పొందాలి ఐశ్వర్యాన్ని పొందాలి సంపదని పొందాలి ఈ పొందటాన్ని గురించి సాధనాలు కావాలి సాధనాలు ఏమిటి కర్మలు అటువంటి సాధనములైనటువంటి ఏ కర్మలు अनेक कर्म वेर्वे कर्म विशेष अ्रिया विशेषा अनेक कर्मल आ कर्मल तो आंटाई अदे अंत तहुलांवाचं प्रवद इंटर वेर्वे कर्म फल वक् आने वीलू उ वक्त ఒకసారి నేను సీతారామ కళ్యాణానికి ఆహ్వానించాను నేనేదో ఏదో శ్రీరామనవం అంటే నాకుండి ప్రీతి చేత ఏదో నేను ఐరోజు ఇన్వాల్వ్డ్ అయిన సమయం అన్నదానం ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అయితే నన్ను ఆహ్వానించాను సరే కళ్యాణానికి ఆహ్వానించారు ఆ సందర్భంలా వచ్చింది ఫోన్ నేను వెళ్ళి అక్కడ వెళ్లాను వెళ్ళానంటే తీసుకెళ్లాను వెళ్లాను నేను ఏం చేస్తాను కళ్యాణంలో కర్మ భాగంలో నా ప్రవేశం ఏముంటుంది సో నాకొక సీట్ ఒకటి వేసారు కూర్చున్నాను కళ్యాణం మొదలుపెట్టారు కళ్యాణం అన్న ఒక తంత్రం తంతు అంటారు తెలుగులో సంస్కృతంలో తంత్రం అనే హృదయానికి తంతు సో ఇట్స్ ఇట్స్ ప్రాసెస్ ఇది కంటిన్యూస్ అలాగే నడుస్తూ మొత్తానికి ఎండ శ్రీరావు కావట్టి చైత్రశుద్ధ లేవు కదండి ఎండ ఆ మధ్యలో ఏదో చిన్న చిన్న బ్రేక్స్ ఓ బ్రేక్ వచ్చినప్పుడు ఆ మైక్ ఇదే పుష్ట్టు మీ ఇన్ వన్ ఆఫ్ ది బ్రేక్స్ ఫైవ్ సిక్స్ బ్రేక్స్ వస్తాయి చుట్టూ వెయ్యి మంది జనం దే పుష్టుడి ది మైట్టు మీ ది ఆస్తుమే టు టెల్ సంథింగ్ నేను ఒకటి అక్కడ కూర్చుని ఉన్నాను కాబట్టి విఘ్నేశ్వరులా ఏదో ఒకటి చెప్పమని అండం మరిచేది కాబట్టి దే పుష్టుడి సో నేను చెప్పాను రామ అనేది ఒక గొప్ప నామము ఈ నామం ఒక గొప్ప అవతార పురుషుని యొక్క అవతార పురుషుని సూచిస్తుంది రాముని యొక్క జీవితం యొక్క ప్రధాన స్వరూపం ఇది రామో విగ్రహ వాణి ధర్మ నుంచి మనం ఏం నేర్చుకోవాలి రామనామాన్ని ఏ విధంగా ఉచితాం ఇలాగేదో పది విషయాలు తిట్టాము వాళ్ళు పది నిమిషాలు చెప్పమంటే నేను సగమే చెప్తాను నేనే ఎక్కువ చెప్పను వాళ్ళు అన్న టైం నేను ఎప్పుడూ ఒక్క మినిట్ కూడా దాటిను అలా ఇచ్చిన టైం ప్రకారం చెప్పేసి నా దాన్ని నేను లేచి వస్తాను అయిపోయింది ఈ లోపల ఇంకొక గ్యాప్ వచ్చింది ఇంకో గ్యాప్ వచ్చింది ఇంకో గ్యాప్ వచ్చింది అలా మూడు నాలుగు గ్యాప్స్ వస్తాయి ఆ గ్యాప్లో ఇంకో హళ్ళు చెప్పడం ప్రారంభించారు ఇంకో హళ్ళు చెప్పడం ప్రారంభించారు వాళ్ళు చెప్పింది వింటూ అంటే నాకు చాలా సిగ్గి అనిపించింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కళ్యాణం ఎవరైతే చేస్తారో వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది అని దానికి దృష్టాంతాలు ఈ కళ్యాణం చేసినట్లయితే వీసా రాని వాళ్ళకి వీసా వస్తుంది నిజంగా దేవర్ సేవింగ్ నేను వినే మీకు దృష్టాంతాన్ని చెప్తా నేను కల్పించి చెప్పను జనరల్గా అప్పుడప్పుడు కల్పించిన జనరల్ గా కల్పించి చెప్పా అందులో ఆయన ఏమని నేను ఆశ్చర్యపోయానికి జర్మనీ వీసా రావడం కష్టం ఒక జర్మన్ వీసా కావాలి అతనికి జర్మనీకి కూడా మన వాళ్ళు వెళ్తూ ఉంటుంది కంప్యూటర్ జర్మన్లో ఉద్యోగం వచ్చింది కానీ వీసా రాదనే ఒక నిరాశతోటతను ఉన్నాడు కళ్యాణానికి వచ్చాడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు జర్మనీలో ఉన్నాడు కాదు మీలో ఎవరైనా విసా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కళ్యాణానికి వెంటనే నేమ్ మీరు రిజిస్టర్ చేయండి అక్కడ కానీ కూర్చొని ఉన్నారు కళ్యాణం నేమ్ రిజిస్ట్రేషన్కి మీరు ఇప్పటికైనా ఆలస్యం కాలేదు రిజిస్టర్ చేసుకోండి మీ గోత్రనామాలతో కళ్యాణం చేయిస్తే మీకు వేసే పరీక్ష ప్యాస్ అయ్యి ప్యాస్ మీ అబ్బాయి ఎంసెట్ పరీక్ష పేస్ మీరు రామ కళ్యాణం చేస్తే ప్రసంట ఇలాగా ఆ సందర్భాల్లో ఎన్ని ఐడియాస్ ఆయనకు వస్తే అన్ని కూడా చెప్పేసుకో ఈ విధంగా చెప్తున్నారు శ్రద్ధగా ఉంటున్నారు జన్ ఎలా ఉంది సీతారామ కళ్యాణం అనేటువంటి ఆ ప్రోగ్రాం యొక్క స్టేటస్ ని బాగా దిగారు చేశారని అనిపించింది ది వేదర్ ప్రజెంటింగ్ లీట్ చాలా మనస్సుకి క్లేశం అనిపించింది కాబట్టి ఈ విధంగా ప్రవదంత ప్రవచనాలు చెప్పేస్తూ చాలా విడ్దూరంగా చూపిస్తుంది ఒక ఒక ఆమె ఉండేది కొంచెం భయస్వభావం ఏదో భయం భయం అనేది కొంచెం ఇమోషనల్ ప్రాబ్లం అందరికీ ఉంటాయి అయితే ఆమెకి ఈ భయాన్ని పోవడానికి ఏం చేయాలి అని నన్ను అడిగితే నేను చెప్పాను హనుమంతుని యొక్క వాక్యం అని చెప్పి దీన్ని మీరు స్మరిస్తూ ఉండండి హను హనుమంతుడిని స్మరించాలి భయం అంటే హనుమంతుని మరి స్టాండ్ అయ్యేది వైదిక సంప్రదాయం సో అది మీరు స్మరించండి అది మీద నా దారిని నే ఇంకా కావచ్చా మళ్లీ వెళ్దాం మళ్లీ వెళ్తే ఆ అమ్మాయి అంటుంది మీరు హనుమంతుడిని చేయమని చెప్పారు కానీ ఇంకొక ఆయన ఏం చెప్పారంటే పంచముఖ హనుమాన్ చేస్తే మీకు ఇంకా బాగా లాభం వస్తుందని చెప్పారు అంతే ఇది మానేసారి చేస్తున్నానని చెప్పింది అని చెప్పి నన్ను కరాబొరేషన్ మరి నేను చేస్తున్నది కరెక్టేనా నేను ఏం చెప్తాను అమ్మాయి వేదాంతం చదువుకుంటు ఇదొకటి మళ్ళీ ఇదో ఒకటి మధ్యలో మళ్ళీ తత్వబోధ ఆత్మబోధ అంటూ ఉండదు మధ్యలో ఇదొకటి తత్వబోధ ఆత్మబోధ మరి శంకరాచార్య వాక్యాలు తీసుకోండి ఆత్మబోధ ఒక శ్లోకం తీసుకోండి మీకు ఎలా ఉంటుందో తెలుసుకోండి అంటే దాని ఈవెన్ ద స్పిరిట్ నాట్ టేకింగ్ అంటే అకౌంట్ దట్ ఈస్ ది ప్రాబ్లం పంచముఖ హనుమం మళ్ళీ దాని మీద ఇంకో సందేహం ఏమన్నా హనుమంతుడికి ఐదు ముఖాలు ఉన్నాయా అంటే నన్ను అడిగితే నేనేం చెప్తాను నాకు తెలిసి ఐదు ముఖాలు లేవు నాకు తెలిసి ఒకటే ముఖం ఉంది అదర్ ఐ డోంట్ నో ఎందుకంటే నేను వాల్మీకి రామాయణంలో హనుమంతుడిని చూశాను దాంట్లో ఆయనకు ఒకటే ముఖం అది సమాచారం ఐదు ముఖాల సంగతి ఐ డోంట్ నో మరి ఉన్న చోట ఉన్నాయి కదా ఉన్న ఆ ముఖాలకు అర్థం కూడా మీకు తెలిసి ఉండాలి పృథ్వీత్తేజ వాయుశానికి రిప్రజెంటేటివ్ గా పంచముఖాని రుద్రుడికి చెప్పారు గాయత్రికి చెప్పారు ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క కోడ్ కలర్ కోడ్ కూడా ఉంది ముక్తా విద్రమ ఒక కలర్ కోడ్ కూడా ఉంది ఈ కలర్కి ఈ పృథి ఈ భూతము పంచభూతాలు అలాగే సింబాలిజ్ గా చెప్పారు నువ్వు ఆ సింబాలిజం ఉన్న అర్థం చేసుకోవాల్సింది పోయి ఎక్కడా ఎవరు చెప్పని చోట అవి పట్టుకుంచి పెడతానంటే నేను ఏమనుకోవాలంట కాబట్టి క్రియా విశేష బహులాం ప్రమదంతి अलाता अभी वाल तप उप अं तप उपने का संसारमेंगे उठा शंकर आयनेूावर्तंत अला संसार హనుమంతుడిని మీరు అడిగితే సపోజ్ ఒక హైపోతటికల్ సిచ్యువేషన్లో మీరు హనుమంతుణ్ణి అడిగితే హనుమంతుడు ఏం చెప్తాడో తెలుసిన రామనామాన్ని జపం చేయమని చెప్తాడు ఈ విల్ సే దాట్ మీరు ఊహించాలి హనుమంతుని హృదయాన్ని భావన రామాయణం చదివితే తెలుస్తుంది సుందరగాన్ని చదివితే మీకు అర్థమైపోతుంది హనుమంతుని మనం అడిగితే ఆయన ఏం చెప్తాడో అర్థమవుతుంది హనుమంతుడు జయత్యతిబల రామ లక్ష్మణ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాదిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాకృష్ట కర్మణ అని ఆయన రాముణ్ణి మీరు ధ్యానం చేయండి రామనామాన్ని జపించండి రాముడి జీవించినట్టుగా జీవించే ప్రయత్నం చేయండి రాముని యొక్క అవతారంలో ఉండే స్పిరిట్ ని తీసుకుని ధర్మానికి కట్టుబడి బతకండి అని అలా చెప్తాడు కాని ఇంకోలా చెప్పడాయన హనుమత్కర్మస్వం మనో పుస్తకం హనుమత్ సర్వస్ ఆ పుస్తకంలో హండ్రెడ్ అండ్ వన్ వెరైటీస్ ఆఫ్ డిజైర్స్ ఉన్నాయి హండ్రెడ్ అండ్ వన్ ప్రతిదానికి హెడింగ్ ఈ డిజైర్కి ఇది ఈ డిజైర్ కి ఇది అన్ని హనుమంతునికి సంబంధించినవి శ్లోకాలు ఆ శ్లోకాల్లో ప్రింటింగ్ మిస్టేక్స్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ ఏం చేస్తారు ఇప్పుడు హనుమత్ సర్వస్వాన్ని వాట్ టు డూ అబౌట్ ఇట్ అందులో ప్రింటింగ్ మిస్టేక్స్ ప్రింటింగ్ మిస్టేక్స్ ఒకటి ప్రింటింగ్ మిస్టేక్స్ రెండు రకాలు ఉంటాయి ఒకటే ఆ ప్రింట్ చేసే కూర్పు వాడు కూర్పు చేసే వ్యక్తి ఉంటాడు అతను చేసి మిస్టేక్స్ ఉంటాయి అవి ఒక రకం మిస్టేక్స్ తెలిసిపోతాయి ఇంకో రకం మిస్టేక్ రాసిన వాడు మీరు వేసిన మిస్టేక్స్ వాడికి రాని మిస్టేక్స్ ఉంటాయి ఒక ఆయన అన్నారు ఈ ప్రింటర్ అన్ని మిస్టేక్స్ చేసేదేనండి నేనన్నాను ప్రింటర్ చేశాడు సరే మీరు చేసిన మిస్టేక్స్ సంగతి ఏమిటండి నేను అడిగాను మీ మీ మిస్టేక్స్ నా మిస్టేక్స్ ఏమిన్నాయి మీరు ఇచ్చిన మీ రాతప్రతి చూపించండి చూశాను నేను ఆ రాతప్రతిలో మొట్టమొదటి శ్లోకమే తప్పు మరి ఈ తప్పు మాట ఏమిటి చేసిన తప్పు కాదుగా ప్రింటర్ చేసిన తప్పు ఉంది మీరు చేసిన తప్పు ఉంది అంటే ఆయన ఇది ఒరిజినల్ లో తప్పులో ఉందండి డోన్ సేదా డోన్ సేదా ఒరిజినల్ మీరు ఏది చూశారో వారి రామస్వామి శాస్త్రి పుస్తకం దాంట్లో తప్పులు ఉండవు లేదు క్లీన్ జాబ్ నాకు అర్థమైన గౌడ్డు వాళ్ళ పుస్తకంలో కానీ గోమఠం వాళ్ళ పుస్తకంలో కానీ గీతా పుస్తకంలో కానీ తప్పులు అది చూసి రాసినప్పుడు తప్పు చూసి రాసినప్పుడు తప్పెందుకు వచ్చింది సంస్కృతం రాదు కదక మళ్ళీ ఎవ్రీథింగ్ బాయిల్స్ నా ఉంటుంది సో సంసారే పరివర్త అంటే నిత్యభిప్రాయ ఇది కామన్ ఈ పాఠం ఇలాగే ఉంటుంది ఇది ఇంకో రకంగా ఉండదు అది ఇంకెలా ఉంటుంది దాంట్లో ఉన్నది అదే తర్వాత శ్లోకం భోగశ్వర్యప్రసక్తనాపహృతేతా వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌన విధీయతే ఇటువంటి కామపరాయణులు ఎవరైతే ఉంటారో భోగపరాయణులు కామమే కామనలే ప్రధానం ఇంకేమీ లేదు ఈ భోగపరాయణులు ఉన్నారే వీళ్ళ జీవితంలో వ్యవసాయాత్మిక బుద్ధి అనేది అసలు రాదు సరిగా అసలు తెలియదు ఆ నిశ్చయాత్మికమైన బుద్ధి రాదు ఎందుకంటే కామనలు అలాంటివి ఇప్పుడు పవర్ పవర్ హంగీ పీపుల్ ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో మీరు చెప్పలేదు వారికి ఒక స్థిరం ఉండదు ముద్రగడ పద్మనాభం ఒక ఆయన ఉండాలి ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఎప్పుడూ చెప్పడం కష్టం అది పెద్ద ఇది పజిబిలిటీస్ ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో చెప్పడం ఓసారి బీజేపీలో ఉంటారు ఓసారి కాంగ్రెస్ లో ఉంటారు ఓసారి తెలుగుదేశంలో ఉంటారు ఓసారి ఇండిపెండెంట్ గా ఉంటారు ఓసారి వెయిటింగ్ టు జాయిన్ పార్టీ స్థితిలో ఉంటారు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పడం కష్టం ఈ మైసూరారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ సరిగ్గా తెలుగుదేశం వారి తుడిచిపెట్టిన టైంలో దాటిలో దూపేడు వచ్చేసి రాంగ్ ఇప్పుడేమో కాంగ్రెస్ అని తిడతాడు ఏదో పెద్ద ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నట్టుగా తిడతాడు ఐడియాలజీ అనేది ఏం లేదు అప్పుడు ఎస్టిమేట్ ఏం చేశాడంటే ఆయన కాంగ్రెస్ ఓడిపోతుంది తెలుగుదేశం వస్తుందని ఎస్టిమేట్ చేశారు ఐదేళ్లు అపోజిషన్ లో కూర్చున్నాం మినిస్టర్ ఇస్తానని ఇవ్వలవైపు వాళ్ళు మినిస్టర్ పదవి కోసం వచ్చారు కానీ జరిగింది ఆపోజిట్ అక్కడ ఆ పని చేయకపోతే మినిస్టర్ పదవి వచ్చింది ఎవరో ఒక ఆస్ట్రాలజర్ తప్పుదారి పత్తించుడు సార్ లైక్ చేయాలజీలేదు వ్యవసాయాత్మిక బుద్ధి ఉన్నారు కొంతమంది దీంట్లో కూడా రాజకీయంలో కూడా కొంతమంది ఉన్నారు మన దేవాదాయ శాఖ మంత్రి ఎటువంటి వాడారు వ్యవసాయాత్మిక దృష్టాంతం ఏదో ఒక స్థిరమైన మార్గంలో ఉంటాడంటే ఏది ఏమైనా నెగ్గింది ఓడిద్దా అదే మార్గంలో ఉంటాడు మంచి మనిషి కాబట్టి ఈ కామనలలో పడ్డవాళ్ళు వాళ్ళు ఇంకో ఇప్పుడు సపోజ్ ఒక గురువు దగ్గర ఉండాలనుకోండి ఇంకో గురువు వచ్చి నీకు ఇంకొక ఆకర్షణీయంగా ఇంకోటి చెప్పనుకోండి విడిచిపెట్టంకోటి పోతాను ఒక గురువు దగ్గర స్థిరంగా ఉండాలని నేను చెప్పను అలాంటి మాట నేను ఎప్పుడు చెప్పను అయినా కూడా నేను ఈ మాట అంటున్నాను ఎందుకంటున్నానంటే ఆకర్షణను వెనకలుపుతాను గురువు దగ్గర స్థిరంగా ఉండక్కల ఆత్మ సద్గురువు ఆత్మ ఇది గురువు అని అల్టిమేట్ గా తెలుసుకోవాలంటే అప్పటివరకు యాత్ర నడుచుకుంటుంది ఈశ్వరం గురువు ఆత్మ ఇది అక్కడ కంక్లూడ్ అవుతుంది అంతేగాని ఒక గురువుని అలా పట్టేసుకుని ఉండాలని నా అభిప్రాయం కాదు కానీ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ వీళ్ళు ఈ ఆకర్షణల నుంచి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇంకో చోట ఇంకో చోటు ఎలా జంపులు సో భోగైశ్వర్య ప్రసక్తానం ఈ ప్రసక్త అనే మాట చాలా ఇంపార్టెంట్ మాట అది గీతలే వస్తున్నాడు గీతలోనో భావస్లో సక్త అంటే మీకు చెప్పాను అతుక్కుపోవడం అని చెప్పాను చూడండి ప్రకృష్ట సత్త భోగమో ఐశ్వర్యము రెండే అంటే ప్రెషర్ ఐశ్వర్యము అంటే ద మీన్స్ ద రిసోర్సెస్ భోగానికి రిసోర్సెస్ కావాలి కదండి డబ్బు కావాలి కదండీ ఆ రిసోర్సెస్ వీటిల్లో పీకల దాకా మునిగిపోయి ఉంటారు భోగైశ్వర్య ప్రసక్తానం దాంతో ఏమైపోతుంది తయా అపహృత చేపసాం సో ఈ కామనలక్షణం ఉందే ఆ లక్షణం ఆ వాక్కులు ఆ కామనల్ని బోధించే వాక్ వాచం శ్రీలింగ పదం తయా అంటే అటువంటి వాక్కు చేత అపహృత చేపసాం వీళ్ళ వివేక అపహరింపబడుతుంది అంటే వీళ్లలో ఏ వివేకము మిగిలి ఉండదు అటువంటి వాళ్లకి వ్యవసాయాత్మిక బుద్ధి బుద్ధి అంటే ఏంటి జీవితంలో లక్ష్యము ఆత్మజ్ఞానము మనం ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకోవాలి ఈ సంసారము నడుస్తూ ఉంటుంది దాని దారి నడుస్తూ ఉంటుంది సంసారం గురించి మనం ఊరికే బెంగపెట్టుకోవాల్సిందే లేదు ప్రశంసించాల్సింది లేదు అదో పద్ధతిలో నడుస్తూ ఉంటుంది అది ఆ పద్ధతి ఏమిటి అనేది మనం నిర్ధారణ చేసేది ఎలా ఊరు కాదు అదేదో ఆ డెస్టిని అలా నిర్ధారణ చేస్తుంది దానికి సంసారం గురించి చేయాల్సినవివో కొద్దిగా ఉంటాయి అవి చేసేయటమో దాని దారిని దాన్ని నడవనివ్వడం ఎవరో ఒక గాయన వచ్చిన తోట అన్నారు ఇది అవి తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందండి కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది ఇప్పుడు హైదరాబాద్ ఏమైపోతుందో ఇప్పుడు ఇక్కడ ఉండాలంటారా ఎక్కడ ఓడిపోవాలి ఏమండి అలా మాట్లాడతారు సంసారం నడుస్తూ మీ పని మీరు చేసుకుంటూ ఉండండి మీ కర్తవ్యం మీరు చేసుకోండి మీరు ఈశ్వరుని ఆరాధించుకోండి అంతా నడుస్తూ అవి ఏమైండే సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిపోతుంది ఏం వయూ మరి లెట్ యు ఎలవ్ థింగ్స్ టు హ్యాపన్ ఈశ్వరుడు ఏదో చూస్తా మన్మోహన్ సింగ్ రాజ్యం ఏమైపోతున్నాయి ఏమైపోతుందో ఏమో ఏం చెప్తాం వన్ ఇయర్ నడుచుకోంది కదా ఈ బోటు వన్ ఇయర్ నడిచింది హూ నోస్ అల్టిమేట్లీ హూ నోస్ హౌ థింగ్స్ విల్ హ్యాపన్ హౌ హౌ యూ కెన్ ప్రొడెక్ట్ యూ ద నాట్ ఇన్ ఎనీ కేసు కాబట్టి ఆ విధంగా బుద్దిలో చాంచల్యాన్ని రానివ్వకూడదు అటువంటి నిరాశ నిస్పృహంగా కానీ ఉంటుంది మన వస్తుంది సమాజం భారతీయ సమాజం అనేక ఒడుదుడుకున్న తట్టుకుని నిలబడింది ఔరంగజీబు రాజ్యం పూర్తయి కూడా ఇంకా మనం హిందువులుగానే మిగిలి ఉన్నాం సో అలా ఉద్దీని కిజీ వచ్చి వెళ్ళాడు ఇంకా దేశం అలాగే ఉంది అలాంటిది కాబట్టి మంచివాళ్ళు వచ్చారు ఓ శివాజీ చక్రవర్తి వచ్చాడు శ్రీరాముడు పాటించాడు కొన్ని అర్వాచ కాలంలో తరువాతి కాలంలో మంచి మంచివాళ్ళు కూడా పాటించారు కాబట్టి అన్నీ నడుస్తాయి కనుక దాని గురించి మనస్సులో నిరుత్సాహం పడాల్సింది ఏం లేదు మహాత్ములు ఎప్పుడు కూడా ఇటువంటి పొలిటిక్స్ దాంట్లో తలదోచటం వస్తుంది పొలిటి పొలిటీషియన్స్ లో వీడు మంచివాడు వాడు చెడ్డవాడు అని లేదు వీళ్ళందరూ చాలా కల్తీగా ఉంటారు కరెక్ట్ గా వీడు ఈ పార్టీ పెర్ఫెక్ట్లీ ఆల్రైట్ అని చెప్పి పార్టీ ఏం లేదు దిస్ పార్టీ ఈజ్ ఆల్ ది వే బ్యాడ్ అని చెప్పి పార్టీ కూడా అంట మిక్స్ బ్యాడ్ मन दागे ये रकम कमट् अनावसर मन कमटोटे उ व्यवसायत्मिक बुद्धि आत्मज्ञा दाक कमट अला कमट भोग परायन की उड़ा भोगनवा अला कमट उ अचेतने सधौन न विधीयते वाल बुद्धि एकाग्रता सग्रता वाले आकाग्रता वाल बुद्धि अला చంచలంగా చాలా హింస పడుతూ అలాగే ఉంటుందని చెప్పి ఏకాగ్రత అనేది వాళ్ళకి సిద్ధించదు ఇది మంచి శ్లోకం ఇది నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో ఈ కామనిందోపనిషత్ పూర్తి అయిపోతుంది దాని తర్వాత నిస్త్రైగుణ్యోపనిషత్తు అని చాలా మంచి శ్లోకాలున్నాయి వాళ్ళు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణ నముదూర్ణ నమదం పూర్ణ పూర్ణ నమదచ్య పూర్ణశ్య ింతిశాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం సత్స్వ శ్రీకృష్ణాపణమూ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్